అందరికీ ప్రేజలో మరి యొక్క మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివంధన జాన్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేజిస్తుంది గొప్ప దేవ అనుకున్న చేస్తుందని కూడుకున్న వచ్చిన పథకం దర్శించి మాట్లాడి రజా కాశుభా దోషాలు తీర్చండి విడుదల మీద చేయండి గొప్ప దేవా అనుకున్న చేస్తుందని ముఖ్యంగా దేవా ఇక సమయంలో మేము కూడుకున్నందుకు నీకుందా లే సమయం మాకు ఇచ్చినందుకు నాలుగు రాష్ట్ర ప్రభు ఎవరైతే సమయాన్ని పొందుకోలేకపోతారో వాళ్ళందరూ పొందుకున్న లావునా మీరే సాయం తెచ్చండి కౌశాషాలు తెచ్చండి ఇన్న వాక్యాలు ఇతర మేము చెప్పాలి ఇసు అది మేము జీతాలు మేము నెరవేర్చుకోవాలేవా దాన్ని అవలంబించుకోవాలేవా మీరే మాకు సాయం చేయించండి విడుదల దండి గొప్పది కొన్ని నాలుగు చేసినాం ముఖ్యంగా మేము సరి చేసుకోవాలా గొప్పదిమైన కొన్ని నాలుగు చేసినా మీరే మాకు సాయం తెచ్చేసి విడుదల దాయించండి దేవా ఎక్కడ ఎంతమంది నశించిపోతున్నా నీకు తెలిసే పోవా విదల మీరు స్వార్థ ప్రకరించలాగునా విడుదల చేయలాగునా మీరు సై ఎం దర్శించి మాట్లాడి రాజా ఎవరెక్కడ సేవకి వెళ్ళి వేసుకోవా ఎక్కడెక్కడ వెళ్తూ రేసుకోవా వాళ్ళందరికీ ఇచ్చి ముఖ్యంగా విడుదల దేవా గొప్పదేమైన కొందనాలు చేసినాం ఎవరైతే నీ నోడికి నడుసలేరు వేసుకోవా మనుషులు ఆధారపడి వేసుకోవా వాళ్ళందరికీ బుద్ధి జ్ఞానం మీరే సహాయం ఎంత నిన్న నిన్నే ఆధారం నిన్ను మాదిరిగా చేసుకొని నడవాలా ఇవ్వబువ మీరే సాయం తెచ్చండి విడుదల తెచ్చండి రాజా గొప్పదేసినాం ఇక్కడ బాగా తో మాతో మాట్లాడి స్వభావ మేము సత్యాన్ని గ్రహించాలా దాన్ని పట్టుకొని నడవాలా అలాగే మీ సిద్ధ పరిస్థితులు ఆగినా మీరే మాకు సాయంత్రం తెచ్చండి ముఖ్యంగా దేవా నీ మీద ఆధారపడి ఉండాలా ఇష్టభువ మీరే సాయంత్రం ఇచ్చండి ఇక్కడ పాడగలు మేం పొందండి దేవా ఈ మీటింగ్ అందరూ మీతో ఉండండి డిస్టర్బెన్స్ రాకుండా మీరే సాయం తెచ్చండి ఇంకా వాతావరణం మీద లో పెట్టుకోండి ఇసువా విడుదల మీద తెచ్చేయండి ఇంకా అసలు తెచ్చండి రాజా ఎవరైతే రాలేక పుత్రా వాళ్ళ చులాగునా మీరే సాయం తెచ్చేసి విడుదల తెచ్చేయండి ప్రికాషాలు తెచ్చి నేవా మీరు సాయం నేర్చేయండి ఇంతమంది నశించి పుత్రూరు వేసుకో వాళ్ళకి మేము విడుదల చేయాలా నీనామంలా మీరే సాయం తెచ్చేసి వీడలు తెచ్చేసి మీరు దెబ్బచుకోమని ఏ ప్రశ్న తండ్రి థ్యాంక్ యూ చంద్రశేఖర్ పాట పాడతారు సర్ప్రైజ్ లాడ్ పాట పాడుకుందాం దేవుని సిద్ధించేలాగన నాదు జీవితము మారిపోయినది నాదు జీవితము మారిపోయినది నిన్న ఆశ్రయించిన వేలా నన్నాదు కొంటివి నాదు జీవితము పోయినీ నిశ్రయించిన వేలా నన్నాదు కుంటివి ప్రభువా నాదు జీవితము చాలునయ్యా దేవా ఈ జన్మధన్యమే ప్రభువా చాలునయ్యా దేవా ఈ జన్మదన్య మే ప్రభువా పాపకూపము విడచి నిదారి నడిచితి దేవా నిన్నాశ్రయించేతి ప్రభువా నాదు జీవితము మారిపోయినీ నిశ్రయించిన వేళ నన్నాదు కొంటివి ప్రభువా నాదు జీవితము కన్ను గన నిదిశగా బహుదూర మే గితియ్యా కన్ను గన నిదగా బహుదూర మే గితియ్యా నీ ప్రేమ వాక్యము వినగా నా కళ్ళు కరిగెను దేవా నిన్నాశ్రయించి ప్రభువా నాదు జీవితము మారిపోయినది నిన్నాశ్రయించిన వీల నన్నాదు కుంటివి ప్రభువా నాదు జీవితము లోకమంతా విషమై నరకాగ్ని జ్వాలలు రేగే లోకమంతా విషమై నరకాగ్ని నరకాగ్నిజ్వాలూ రేగే ఆదారి నడువ కనందు కాపాడినని దేవా నిన్నాశ్రయించి ప్రభువా నాదు జీవితము ఆరిపోయినది నిశ్రయించిన వేళ నన్నాదు కుంటివి ప్రభువా నాదు జీవితము జాలిగలనా ప్రభువా నీచే ప్రభువా పవా ప్రభువాలనా ప్రభువా నీచే చా పవా విభువా చేరగలని దరికి నేపానైయా ప్రభువా నేపానైయా ప్రభువా నాదు జీవితము పోయినది నిన్నాశ్రయించిన వేళ నన్నాదు కంటివి ప్రభువా నాదు జీవితము ఆరిపోని జ్యోతివై కన్నులలో నీ కాంతివై ఆరిపోని జ్యోతివై కన్నులలో నీ కాంతి వై ఎంత కాలముంటివి ఎంతగా ప్రేమించితివి నన్నెంతగా ప్రేమించితివి నాదు జీవితము మారిపోయినది నిన్నాశ్రయించిన వీల నన్నాదు కుంతి వి ప్రభువా నాదు జీవితము మారిపోయినది నిన్నాశ్రయించిన వీల నన్నాదు కుంతి ప్రభువా నాదు జీవితము దీపాస్తాను ప్రైజ్ లో సిస్టర్ ప్రైజ్ లాడక్క అందరికీ ప్రైజ్ లాడైనా మనం వాక్యం ధ్యానించుకున్నాము మనం చూసుకోబోయే వాక్యం ఏంటంటే డ్రిటోనమీ ఎయిత్ చాప్టర్ థర్డ్ బర్డ్స్ ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాను దేవుని యొక్క వాక్యం పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయసు ప్రభ నీక నెక్కలేని పొందనాలి ప్రభ కృతజ్ఞత స్థుతులు స్తోత కలిగి రజ పరిశుద్ధ్ర ఒక సర్వశక్తి మందుల సర్వాధికారి నీకు వందనాలు తండ్రి తండ్రి దేవాయసు ప్రభ ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు ప్రభ మంచి అవకాశం మాకు అనుగ్రహించినారు ప్రభ దాన్ని బట్టి నీకు దేవాయసు ప్రభ మరి వాక్యం ధ్యానిస్తున్నగా తండ్రి నీ యొక్క ఆత్మకర్యం చెరిగించని మాలో ఉండి నడిపించమని ప్రార్థిష్టంలో తండ్రి తండ్రి నాకున్న సొంత తనపులన్నిటినీ గద్దించి కొట్టివేసి తండి మరి నీ యొక్క వాక్యం కి చోటిచ్చి ప్రభ నడుచుకున్నప్పుడు సాయపడమని ప్రార్థిష్టంలో తండ్రి దేవాయసు ప్రతి వాక్యంలో ఎంతో జీవం ఉందని ప్రభ మీరు చదివించిన దేడో ప్రభ కాబట్టి ప్రభ ప్రతి వాక్యని ప్రభ విని వాటిని ప్రభ మనం అవలంబించుకోవాలా సాయపడం అని ప్రార్థిష్టంలో తండ్రి దేవ యేసు ప్రభ మరి నా యొక్క నాలుకంతాకి ముడి స్వస్థ పరిచయం నీ యొక్క జీవమైన వాకు నా నోట్లో పెట్టుమని ప్రార్థిస్తున్నాం తండ్రి సాయపడమని ప్రార్థిస్తున్నాం నీ యొక్క పరిశుద్ధాత్మ చెత నడిపింపు దయచేయమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం నా తండ్రి మనం చూసుకోబోయే వాక్యేమో రిమెంబర్ ది లాట్ యువర్ గార్డ్ అనమాట చూజ్ చేసుకున్న టాపిక్ వచ్చేసి remember the lord your god ikkada deuteronomy 8th chapter 3rd verse devun yokka vakyam chalivistundhi mani ante aaharamu valane kaaka yehova selavichina prati maata valana narulu bratukuduru neeku teliyacheyutaku aaina ninnu anichi neeku aakali kalige chesi neeve kaani nee pithirule kaani enna detagani mannato ninnu poshinchanu అని దేవుని యొక్క వాక్యం చదువుతుంది అంటే ఇక్కడ మనకు వాక్యం చదవగానే అర్థమవుతుంది ఎందుకంటే ఆహారము వలనే కాక ఏవోవా దేవుడు ఇచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు అని సెలవిస్తుంది నిజమే దేవుని యొక్క వాక్యం చేతనే మనుషులు బ్రతుకుతారు కానీ ఫిజికల్ నీడ్స్ కోసము ఆ పరిగెత్తుతా ఉంటారు కానీ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఎక్కువ ఏంటంటే దేవుని యొక్క వాక్యం అనమాట కానీ ఇక్కడ దేవుడు ఏమంటుందంటే అంటే నరులు బ్రతకడానికి నీకు కలిగ చేయుటకు నీకు వచ్చే ప్రతి కష్టమే కని నష్టమే కని ఏవైనా కని మన జీవితంలో ప్రతి అనుభవము ఏదైతే రాబోతుందో ఇవన్నీ ఏ విధంగా వస్తున్నాయంటే ఆయనే నేను అణచి వేసిన తర్వాతనే ఎందుకంటే ఆయన నిన్ను అణిచిను నీకు కలగ నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడేగాని మన్నతో నేను పోషించను అని అంటే చూడండి ఆయన్ని అణిచి వేస్తేనే కానీ నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు దేవుని దగ్గరికి మనం రావాలనంటే అందరూ ఆయన సన్నిధికి రావాలా ఆయన ఆయన కోసము మనము నీతిని సత్తిని ప్రకటింపచ్చాలా పరిగెత్తాలా ఆయన కొరకు అనంటే ఎవరు రారు ఎందుకంటే అందరూ కంఫర్టబుల్ లైఫ్ల జీవిస్తున్నారు కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నంటే ఆయనే ఎంతమందినైతే పిలుచుకున్నాడో మరి దేవుడు అందరినీ పిలుచుకున్నాడు కానీ అందులో ఏర్పరచబడిన వారు కొంతమంది మళ్ళీ ఈ వాక్యం అర్థం చేసుకోండి ఇది ఆత్మకు సంబంధించిన వాక్యము మరి అణిచి వేస్తేనే కానీ నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు అంటే నీకు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు నీకు హెల్త్ విషయంలో వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తాం వాళ్ళ సమయంలో జాబ్ లేనప్పుడు దేవుని దగ్గరకు వస్తాం నీకు ఇంట్లో సమృద్ధిగా ఏమి లేకపోయినా దేవుని ద్వరకు వస్తావు అంటే ఆయన ఎందుకు అణిచివేయాల ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానమో ప్రేమించినడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించడు మన ఆత్మలు ఎక్కడ నశించిపోతాయా అని అనేసి దేవుడు ఏం చేశాడంటే అణిచివేసిండు మనకి మళ్ళా తిరిగే ఆకలి అనేది కలగజేసిండు ఎప్పుడైతే మనం బాధలలో ఉంటామో ఎప్పుడైతే కృంగిపోతామో మన జీవితంలో ఎలా చూడండి భార్య భర్తల విషయంలోనే కానీ పిల్లల విషయంలోనే కానీ తల్లిదండ్రుల విషయంలోనే కానీ ఫ్రెండ్స్ విషయంలోనే కానీ మన సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరి కానీ ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు మన హృదయానికి ఆ బాధ కలుగుతుంది అనంటే అది దేవు చిత్తం లేనిది ఏది మన లైఫ్ జరగదు ఆయన ఆజ్ఞ లేనిది ఏది మన జీవితంలోకి రాదు కాబట్టి ఆయన ఆజ్ఞ ఇచ్చినాడు కాబట్టి ఇవన్నీ మనం జరుగుతున్నాయి అంటే ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రతిదీ ఎందుకంటే ఆయన అణిచివేయడం అంటే అదే విధంగా కదా మన ఇప్పుడు జాబ్స్లలోకి వెళ్తాం అక్కడ జాబ్లలో మనం ఎంతో కష్టపడి పని చేస్తుంటాము చేస్తుంటాము కానీ తిరగబడతా ఉంటారు మన మీదకి ఎందుకు అది దేవుని యొక్క కృప వాళ్ళ పైన ఉంది ఉంది కాబట్టి దేవుడు వాళ్ళని అణిచి వేస్తున్నారు అణిచి తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి రావడానికే నీ కాకలి రావాలనంటే ఉత్తని రాదు కదా ఇప్పుడు మన రొటీన్ లైఫ్లలో చూసుకుంటే త్రీ టైమ్స్ మనకి ఆకలిస్తా ఉంటది మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అంటే డిన్నర్ టైంలో ఈ త్రీ టైమ్స్ మనకు ఫిజికల్ గా కావాల్సిన నీడ్స్ కాబట్టి ఇవి కానీ నీ ఆత్మకు నీడ్ కావాలి కదా నీ ఆత్మకి ఆకలి కావాలి కదా మరి నీ ఆత్మకి ఆకలి ఎట్లా నువ్వు సంతోషంగా ఉంటే దేవుని స్థుతిస్తావా నువ్వు బాధలు ఉంటే దేవుని స్థుతి నువ్వు ఎట్లా ఉంటే దేవుని స్థుతిస్తావు ఇప్పుడు దావిదు ఉన్నాడు దావిదు చిన్ననాటి నుంచే దేవుని కీర్తించి అని నామని ఎంతో గనపరిచినడు ఎంత గనము కీర్తించినడు కానీ ఒక సందర్భంలో ఆయన దేవుడు ఒక టైంకి అణిచివేసాడు ఎందుకంటే ఆయన దేవుని మర్చిపోయినాడు అని యుద్ధానికి పోవాల్సింది పోయి యుద్ధానికి పోకుండా ఆయన చేసిన తప్పిదము ఆ విధంగా జరిగింది ఎందుకు అనంటే ఆమె యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయాల్సింది పోయి ఆయన అక్కడే ఆగిపోయినాడు అక్కడే చూడండి మీరు అర్థం చేసుకోండి ఆయన అంతకాలము దేవుని స్థుతించినడు చిన్ననాటి నుంచి ఆయన అభిషేకింపబడి ఆయన దేవుని ఎంత గనమో కీర్తించినడు ఆయన కొరకు ఎంత గనమో పాటలు పాడి మహిమ పరిచినడు దేవుడు కానీ ఒక సందర్భంలో వచ్చింది ఆయన అన్నిటిని మర్చిపోండి ఎప్పుడైతే రాజుగా చేయబడ్డాడో సమస్తం ఆయన అందుకే దేవుడు ఆయన అణిచి వేసిండు కొన్ని కొన్ని విషయాల దేవుడు వదిలేశాడు కొన్ని కొన్ని విషయాలలో ఆయన వదిలేశాడు ఎందుకనంటే ఆయన పరీక్షిస్తాడు ప్రతి విషయంలో కాబట్టి ఆ పరీక్షలనే చూడండి ఎప్పుడైతే ఆయనని అణిచివడం స్టార్ట్ చేశారో అప్పుడు ఆయనకు ఆకలి కలగడం స్టార్ట్ అయింది ఇది కూడా అంతే మనం కూడా అంతే ఎప్పుడైతే బాధలు ఉంటామో దుఃఖంలో ఉంటామో కొన్ని కొన్ని సందర్భాలలో చెప్పుకోలేని పరిస్థితులలో ఉంటాము అక్కడ మనం హృదయంలో ఎంతో కురుంగిపోతుంటాము అదే దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం వస్తుంటది అప్పుడే కదా నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటాం అప్పుడే కదా ఆయన సన్నద్ధికి వస్తాం అప్పుడే కదా మోకరించి ప్రార్థన జీవితం కలుగుతాం అంటే అక్కడే మీరు అర్థం చేసుకోండి ఆకలి కలగ చేసి నీవే నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని నిన్ను పోషించను చూడండి ఆ మన్న మన దేవుడే అని మనకు తెలుసు ఆ ఇక్కడ చూస్తామంటే దేవుడు ఏమంటాడంటే నరుడు అంటే బ్ర అని ఇక్కడ ఎంత ఖచ్చితంగా చెప్తున్నా చూడండి ఆహారం వలనే కాక ఎవువ సెలవు ఇచ్చిన ప్రతి మాట వలన అంటే దేవుడు ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు అని అంత క్లియర్ గా కాన్ఫిడెంట్ గా మనకి ఇచ్చేసిన దేవుడు అంటే మనం విశ్వాసం పెట్టుకోవాలి మీద చూడండి అది మనం ఎక్కడ చూస్తాము మనకు తెలుసు మత ఫోర్త్ చాప్టర్లు ఫోర్త్ వర్స్ లో చూస్తాము మనుషుడు రొట్టె రొట్టె వలన కాదు కానీ దేవుణ్ణి నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉండను ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మనం ఎట్లా విజయం పొందాలో ఇక్కడే తెలుసుపోతుంది నువ్వు ఎంతసేపు ప్రార్థించిన యుద్ధంలో ఉన్నావు యుద్ధంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు వాటిని దృష్టులని నువ్వు వెలుగొట్టాలంటే ప్రార్థన పోతుందా ప్రార్థనలో దేవుని యొక్క వాక్యం మెతుతనే కదా అదృష్టాత్మ పోతుంది అందుకే అందుకే ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన జీవించడం అంటే ఇప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఏంటిదంటే దేవుని యొక్క నీతిని సత్యని ప్రకటింపచడమే ఆయన వాక్యమే ఆయుధం ఆయన వాక్యమే మనకి బలము ఆయన వాక్యమే మన సత్యంలోకి నడిపిస్తుంది ఆయన వాక్యం లేకపోతే మనము శూన్యం కదా మన అంతరంగము ఎట్లా ఉందో మనం ప్రశ్నించుకోవాలా నేను కూడా అదే అనుకున్నా దేవుని యొక్క వాక్యలో కళలు పడుతున్నాయి నేను కళలు యుద్ధం చేస్తున్నా నేను వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా అప్పుడు అనిపిస్తుంది అంటే కంప్లీట్ వాక్యం నేను చెప్పలేకపోతున్నాను నా సగమే చెప్పుకుంటున్నాను అప్పుడు నాకు అనిపించింది నేను యుద్ధంలో ఉన్న నేను విజయం పొందాలంటే నేను కంప్లీట్ గా నేను నేర్చుకుంటే పొందుతా అంటే హృదయంలో దేవుని యొక్క వాక్యం నాటబడాలా అని చెప్పబడుతున్న వాక్యం దేవుని యొక్క నోటి నుండి వచ్చిన ప్రతి మాట ప్రతి మాట వలన జీవించును అని అంటున్నాడు కదా దేవుడు మరి దేవుడి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఎట్లా మన జీవితంలో నెరవేర్చబడాల ఆ వాక్యం నీ రుదయంలో ఉంటానే కదా ఈ ఈ వర్డ్ జీవించబడుతుంది నీ లైఫ్ ని అంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన హృదయల ఉంటుందో అప్పుడు మనం జీవించగలుగుతాము అంతవరకు శరీర ఆంక్షలు అనే వాటిలోనే కురుంగిపోతుంటారు లోకాశలలోనే పడిపోతుంటారు ఎందుకో స్థిరమైన వాక్యం లేక మనసుని స్థిరంగా పెట్టుకోక ఒకవేళ వాక్యము నిజంగా మన హృదయంలో నాటబడి ఉంటే స్థిరంగా ఉంటుంది మన మంచం పదే పదే విధాలకు పరుగుతుంది కదా ఎందుకు జీవిస్తు నువ్వు నువ్వు జీవించాలంటే కేవలం దేవుని యొక్క మాట ద్వారానే కదా మనం జీవించాలా మరి దేవుని యొక్క మాట వల్ల జీవించాలంటే నువ్వు ఎట్లా జీవిస్తున్నావు ఇంత కాలం వరకు ప్రార్థన విజయం పొందుతున్నావు మరి వాక్యం విజయం పొందుతున్నావు అంటే దేవుని యొక్క మాట వింటేనే కదా నువ్వు జీవించగలుగుతావు ఆయన మాట వినకపోతే నువ్వు ఎట్లా జీవిస్తావు కదా మనం ప్రశ్నించుకోవాలా అందుకే ప్రతిరోజు ఆయన మాట వినడానికి ప్రయత్నించాలా ఆయన ఎప్పుడు మాట్లాడతాడా ఎప్పుడు ఏ సందర్భంలో ఆయన మనల్ని పీల్చుకుంటాడా మనము ప్రతిదీ ఆయన అడుగుతేనే తెలుస్తుంది ఎందుకంటే చూడండి దేవుడు ఏమంటున్నంటే ఇప్పుడు ఆయన ప్రతి మాటవలన జీవించును అని రాయపడి ఉండేది కదా ఫస్ట్ ఆయన చెప్తుండే ఏంటంటే యోహన్ సు ఫస్ట్ చాప్టర్ లో మన ఫోర్త్ వర్స్లో చూసుకుంటే ఆయనలో జీవం ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఇప్పుడు చూడండి దేవుని యొక్క వాక్యం ఎట్లా మనకి అణిచివేస్తుంది ఎట్లా తిరిగి ఆకలేస్తుంది ఎట్లా దేవునిలో మనం వెలుగుతాం ఆయనలో మనం ఎట్లా నడుచుకుంటామో ఇక్కడ తెలుస్తుంది కదా ఎందుకంటే చూడండి ఎప్పుడైతే ఆయన మనల్ని అణిచి వేస్తాడో ఎప్పుడైతే మనకి ఆకలే కలుగుతుందో అప్పుడైనా దగ్గరకు వస్తాము అంటే ఇక్కడ చూడండి ఆయనలో జీవం ఉండేనా ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో ఆయన మాట ఎప్పుడైతే మనం గైకుని నడుచుకుంటామో లోబడతామో అప్పుడు నీలో ఏం జీవం వస్తుంది నీ ఆత్మకి జీవం వస్తుంది ఆ జీవం అంటే మనుషులకు వెలుగై ఉండెను అప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళినా ఎక్కడ అడుగుపెట్టినా నీతో పాటు నీ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకి అందరికీ సమాధానం కలుగుతుంది ఇది నేను అనుభవించిన నేను చూసిన నా లైఫ్ లో నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఎందుకంటే ఆ సందర్భంలో ఆ టైంలో నీకు అర్థమవుతుంది ఇది నా జీవితంలో జరిగింది కదా నీ ఆత్మకి నీకు తెలిసిపోతుంది ఎందుకంటే దేవుడు తిరిగి నీకు జ్ఞాపకం చేస్తుడు ఇక్కడ వర్డ్ అదే రిమెంబర్ ది లార్డ్ యో గాడ్ దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మనకి అణిచి వేసినప్పుడే మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం దేవుణ్ణి కదా ఆయన అనిచి వేయకపోతే నువ్వు ఆత్మలు ఎట్లా జీవిస్తున్నావో మనం పరీక్షించుకోవాలి కదా ఒకవేళ ఆయన అణిచి వేయకుండా అన్ని విధాలుగా అన్ని సుఖ సంతోషాలతో నువ్వు ఉంటే ఆయన మర్చిపోతావు కంప్లీట్ గా మర్చిపోతావు అందుకే ఆయన ముల్లు పెట్టాలి ఖచ్చితంగా ముల్లు పెట్టాలా ముల్లు పెడితేనే నువ్వు స్థిరమైన మనసు కలుగుతావు ముళ్ళు ను నువ్వు నువ్వు దేవుని దగ్గరికి వస్తావు మనుషులు ఎందుకంటే మతిమార్పులు మనం ముత్తగానే మర్చిపోతాం ఈ రోజు తిన్నదేదో కూడా మనకు గుర్తుకు మార్నింగ్ తిన్నది కూడా మనం గుర్తుకు అట్లాంటి మతిమార్పు జీవితం మనకు ఉంటది కాబట్టి అందుకే ఆయనే అణిచివేయడం చేసిండవు ఆయన ఎప్పుడైతే అణిచి ఎప్పుడైతే ముళ్ళు పెడతాడో అప్పుడే నువ్వు దేవుని దగ్గరికి వస్తావు అప్పుడు ఆయన వెలుగుని నువ్వు చూస్తావు కదా ఆయన జీవం ఉండేను ఆ జీవము మనుషులకు వెలగ ఉండెను ఇప్పుడు మీరు గ్రహించండి ఆయన జీవము ఎప్పుడు మనకొచ్చింది ఎప్పుడైతే ఆయన హస్తములతో మనల్ని క్రియేట్ చేసినాడు కదా దేవుడు నాసిక నందరంలో జీవవాయుతో ఉదగ జీవాత్మ కలిగను కదా ఆయన జీవాత్మ ఎప్పుడో మనకు ఇచ్చేసింది కానీ మనం ప్రయాస అంతే నువ్వు జీవిస్తున్నావు మంచిదే కానీ ఎట్లా జీవిస్తున్నావు మనం ఎట్లా బ్రతుకుతున్నాం కదా ఆయన వెలుగులో నువ్వు ఉండాలి అనంటే ఆ వెలుగుని అనుసరించి నడుచుకోవాలి మనం కదా ఆయన అది కూడా అంటే మధ్య సారీ యోహన్సు వాటలేనే ఆయన చాలా మంచి చెప్తుంది దేవుడు ఫస్ట్ వచ్చినాం లేదా మనం చూసుకుంటే ఎందుకంటే చూడని ఆయనలో జీవం ఉండేనా ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేనా ఆ వెలుగు చీకటిని ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుకున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను ఇప్పుడు అర్థం చేసుకోండి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి అనుసరించి నడుచుకునే వాళ్ళు వెలుగులోనే ఉంటారు కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఇది గొప్ప జనకి అంటే గో గొప్పజనం ఈ విధంగానే జీవిస్తారు అంటే ఆ ఇక్కడ ఉంది కదా ఈ వచనము ఆయన వాళ్ళు ఆ జీవము ప్రకాశించుచున్నది కాని చీకటి దాన్ని గ్రాయింపకుండాను వీళ్ళందరూ ఏం చేసుకున్నాడంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే గొప్పజనము దేవుణ్ణి బ్రంబడిస్తున్నారు కరెక్టే వాళ్ళు సత్యం సగం అబద్ధంలో ఉన్నారు ఎట్లా అంటే దేవుణ్ణ కదా అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు చీకట్లో నడుచుతున్నారని వాళ్ళు తెలియట్లేదు ఈ వచనము ఫోర్త్ వర్స్ యోహన్స్ వార్త ఫస్ట్ చాప్టర్ ఫోర్త్ వర్స్ చూసుకుంటే ఇది గొప్పచనానికే ఈ వాక్యము కదా ఇక్కడ చెప్పబడుతుంది అంత క్లియర్ గా దేవుడికి నీరుగా చెప్తున్నాడు ఆ కదా ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రాయింపకుండను మరి చూడండి మనుషులు అదే విధంగా ఉన్నారు ఈ లోకంలో దేవుని నేను నమ్ముతున్నాను అని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళ అంతరంగంలో ఎంత చీకటి ఉందో ఎట్లా ఉందో పరీక్షించుకుంటలేరు నేను దేవుణ్ణిలో కరెక్ట్గా ఉన్నాను కదా నేను ప్రార్థనలో ఉన్నాను కదా నేను వాక్యంలో ఉన్నాను కదా అని అనుకుంటున్నారు కానీ వాళ్ళలో ప్రకాశించు ఆ చీకటిని వల్ గ్రహించలేకపోతున్నారు దేవుని యొక్క వెలుగు ఉంది కానీ వెలుగు వాళ్ళు ఎట్లా చూసుకుంటారు అంటే పైకి మాత్రమే చూసుకుంటున్నారు కానీ తన అంతరంగం తన హృదయంలో ఎట్లా ఉందో చూసుకోలేకపోతున్నారు కదా హృదయమే కదా దేవుడు చూస్తాడు నీ పైన రూపం మీద చూడాడు కదా ఎవరికే కానీ కదా ఆయనే మన అంతరంగాన్ని పరీక్షించే దేవుడు మన అంతరంగాన్ని చూసే దేవుడు కాబట్టి ఈ వాక్యం చెలివిస్తుంది కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు మన పితరులు తిన్న మన్నాని ఆయన తిరిగి మనకిచ్చాడు మనం ఒకసారి చూస్తాము వాటర్ సిక్స్త్ చాప్టర్ లో మనము చూసుకుంటాం ఎందుకంటే ఈ వాక్యము చాలా ఇంపార్టెంట్ ఈ వాక్యం నిజంగా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఈ కాలానికి ఈ వాక్యాలు ఉన్నాయి కొంతకాలం వినాక దినాలు కఠినం కాబట్టి చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దినాలన్నీ యహోవ ఇచ్చే వాకులో ఆయన చెప్తున్నాడు ఎందుకంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ వాక్యం చూడండి యోహన్ సువార్త సిక్స్త్ చాప్టర్ లో ట్వంటీ వర్స్ గురించి చదువుకుంటూ మనము అర్థమవుతుంది అక్షయమైన జేయు ఒక నిమిషం అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి కానీ నిత్య సారీ ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే అక్షయమైన ఆహారం కొరకు మాత్రమే కష్టపడాల ఇక్కడేమో క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి అని అంటున్నారు కదా దేవుడు అంటే ఏదైతే మనకి ఇంపార్టెంట్ కాదో అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఫిజికల్ బాడీ మనకు ఉన్నాయి ఈ లోకంలో మనం పనులు చేసుకోవాలా మనం బ్రతకాలా మనం నడవాలా మనకు స్ట్రెంగ్త్ కావాలా ఇవన్నీ ఎట్లా ఫిజికల్ నీడ్స్ కానీ నేను నీడ్ కావాల్సింది ఏంటంటే జీవ ఆహారం మాత్రమే ఈ జీవాహారం నీకు అంటే నీ యొక్క ఫిజికల్ బాడీ రన్ చేయడానికి కొరకు ను కష్టపడుతున్నావు కానీ ఏం లాభం ప్రతిరోజు వర్క్ చేసుకుంటూ నువ్వు ప్రతిరోజు అన్ని చేస్తున్నావు కానీ ఒక్క సమయం కూడా నువ్వు దేవంతో గడపకపోతే నువ్వు సంపాదించినంత వ్యర్థమైపోతుంది కదా ఇక్కడ నువ్వన్నీ సంపాదించుకున్నా మనం అక్కడ పరలోక రాజ్యంలో సంపాదించుకోవాలి కానీ ఇక్కడ కాదు కానీ లోకం ఇక్కడే కష్టపడుతున్నాడు ఇదే లోకం అనుకుంటున్నారు ఇదే ప్రపంచం అనుకుంటున్నారు కానీ ఈ ప్రపంచము ఈ లోకం ఇదంతా సమస్తం ఇదంతా వ్యర్థము ఎందుకంటే జస్ట్ మనకి టెంపరీ బాడీ మాత్రమే కానీ మన ఆత్మీయమైన ప్రపంచంలోకి మనం పోవాలంటే మెయిన్ గా అక్షయమైన ఆహారం మాత్రమే కష్టపడాలి ఎందుకంటే అది మంచు కుమారుడు దాన్ని మీకు ఎందుకంటే మంచు అంటే మనం అర్థం చేసుకోవాలి దేవుడు మనకి ఇచ్చిన కాబట్టి ఆ మంచి కుమరుడు దానిని మీకు ఇచ్చాను ఇందుకే తండ్రినైనా దేవుని ఆయనే ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను ఇప్పుడు ఆలోచన చేయండి ఎంతమంది అయినా పరిశుద్ధతలు లెక్క చేసుకోండి అందరికీ కదా ఇప్పుడు ఆయన కొరకు ఎవరైతే ఆసక్తి కలిగి ఆయన ఎందు కలిగిన వారు మాత్రం పరిశుద్ధతలు ముద్రింపబడిన వారు ఇంకా మిగిలిన వాళ్ళంతా గొప్పజనం ఇంకా సర్పములు తెలుగు వరకు ఆరుండు ఆ రెండు గుంపులు తీసేసిన గొప్ప జనం ఉన్న వాళ్ళనైనా దేవుడు మనల్ని పెట్టిందన్నమాట ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వాక్యము ఎప్పుడైతే దేవుడు మన కొరకు మన అది మనం తీసుకొని ఆ అనేకులకు ఎందుకంటే మన పితరులు కూడా అదే చేశారు మనకి వాళ్ళు దేవుడు చెప్పిన విధంగా నడుచుకున్నారో దేవుడు ఏదైతే బయలుపర్చుండో సమస్తం ఈ బైబిల్లో రాసినారో తిరిగి మనకి ఇచ్చిన చూడండి ఇక్కడ మనం చదివితే మీకు అర్థమవుతుంది ఏ హన్ సుమత చాప్టర్ ఆ నేను థర్టీ నుంచి చదువుతా కాబట్టి ఏజు పర్లోకం నుండి వచ్చిన ఆహారం మోసే మీకు ఇవ్వలేదా నా తండ్రియే కదా పరలోకం నుండి వచ్చిన నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఏజు పరలోకం నుండి వచ్చిన ఆహారము అంటే ఇప్పుడు పరలోకం నుండి వచ్చిన ఆహారం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల మోసే ఆకల నో మోసే దేవుడు ఒక నాయకుడిలాగా మోస నిలబెట్టినప్పుడు ఆ టెన్ కమాండ్మెంట్స్ దేవుడు ఇచ్చింది కదా ఆ టెన్ కమాండ్మెంట్స్ ఒక్కటనా మనం పాటించగలిగినామా ఇప్పుడు ఈ తరానికి వచ్చేసరికి దేవుడు ఎప్పుడు ఆ టెన్ ని పాటించలేకపోవడం వల్ల టూ కామెంట్స్ మనకి ఇచ్చినాడు ఆ టూ కామెంట్స్ మనం చేయగలుగుతున్నామా కదా ఎందుకంటే ఆయన అదే అంటుడు ఇవ్వలేదా నా తండ్రి వర్లోకం నుండి వచ్చిన నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుతున్నాడు వర్లోకం నుండి దిగి లోకమునకు జీవము నిచ్చిన దేవుని గ్రహించు ఆహారము అయ్యున్నది మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో చెప్పాను కావున వారు ప్రభువ ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది అందుకు ఏసు వారితో ఇట్లా జీవ ఆహారము నేనే నా యుద్ధకు వచ్చి వాడు ఏ మాత్రము ఆకలి నా ఎందు విశ్వసించు వాడు ఎన్నడు దప్పిగునడు ఇది మనకి ఇంపార్టెంట్ చూడండి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఎప్పుడైతే మనం దేవుని వైపు వెళ్తామా ఎప్పుడైతే మన పరిస్థితులు ఎట్లా ఉన్నా ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన మన ఆయన నంట మనకి ఏమిస్తుండే జీవ ఆహారం ఇస్తుండ ఎప్పుడైతే ఆయన జీవా ఆహారము నీకు ఇస్తున్నాడో ఆ జీవా ఆహారం నువ్వు ఎప్పుడైతే పూజించుకుంటున్నావో నీ తింటున్నావో నీ హృదయాన్ని దాచిపెట్టుకుంటున్నావో అప్పుడే నీకు బలము అప్పుడే నీకు కదా ఎందుకంటే ఆయనే ఆయననే జీవము ఇంకా ఆయనే కంటే మించింది ఇంకా ఏది లేదు ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకోవడానికి ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభము కదా తన తను ఉపేక్షించుకోమని మళ్ళీ మనం ఉపేక్షించుకున్నాము లేదా చూసుకోవాలా ఎందుకంటే ఈ లోకం ఇప్పుడు ఈ టైంలో ఏం సంపాదిద్దామా ఏం తిందామా ఏం తాగుదామా ఎట్లా ఉండం ఇట్లానే ఉంది లోకం కానీ దేవుని బిడలకు బయట ఉన్న అనాథైన అన్యులకు ఎవరికి డిఫరెన్స్ లేదు అని క్లియర్గా తెలియజేయబడుతుంది అందుకే ఆయన అంటున్నాడు ఇప్పుడు మీరు తినే ఆహారం ఏంటిది జీవమైన ఆహారము అని అంటున్నాడు ఎందుకంటే జీవమైన ఆహారము నేనే అంటును నా యుద్ధకు వచ్చేవాడు ఏ నీకు ఇప్పుడు ఆకలి వేస్తే పోయి తింటావు అది సహజం ఎందుకంటే అది నేచర్ ఇంకా అది ఫిజికల్ కావాల్సిన నీడ్స్ కానీ ఇక్కడ నువ్వు ఆకలేసినప్పుడు ప్రతిసారి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావా మోకరించడానికి వాక్యం ధ్యానించడానికి కదా ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన ఎప్పుడైతే నీకు ఆత్మకి ఆకలి కలగజేయబడుతుందో ను పంపిస్తా దేవుని దారికి నువ్వే కానీ నేనే కానీ ఎవరే కానీ మనం దేవుని నమ్మినప్పుడు కదా ఆయన ఏమన్నాడు దేవుడు తెలుసా దేవుడు నువ్వు తెలియని ప్రజల్ని తప్పిదము చేస్తే ఆయన శిక్షగా ఇవ్వడానికి ఉన్నాడు కానీ దేవుని తెలుసుకొని కూడా నిజమైన దేవుని తెలిసి కూడా తప్పిదమ్ము చేస్తే వాళ్ళకి ఇంకెంత కఠినమైన శిక్ష ఉంటది అందుకే ఆయన అంటున్నావు ఈ కఠినమైన శిక్షలలో మనం పడద్దు అనంటే ఆయన జీవ ఆహారం నువ్వు పూజించాల్సిందే ఆయన జీవాహారం నువ్వు తీసుకోవాల్సిందే కదా అదే చెప్తున్నావు చూడండి అందుకు వేసు వారితో ఇట్లా నేను జీవాహారం నా యుద్ధకు ఏ మాత్రం ఆకలి నా ఎందుకు విశ్వసించేవాడు ఎల్లప్పుడూ దప్పి ఇప్పుడు మీరు ఆలోచన చేయండి మన విశ్వాసం ఉందా లేదా ఆయన కదా ఆయన రాకడా వచ్చే సమయంలో అంద చల్లార్చ చల్లార్చబడతారని అంటే విశ్వాసంలో ఎవరైనా కనుగొందునా అని అన్నాడు దేవుడు మరి ఒక్కరైనా ఉన్నామా మన విశ్వాసంతో దేవుడు మనకి పరీక్షిస్తున్నాడు నువ్వు విశ్వాసంలో ఉన్నావా యోబులో ఉంటది ఫిఫ్టీన్త్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వర్స్ లో ఆయన మనల్ని నమ్మాలి అనంటే మనం విశ్వాసంగా ఉంటున్నామా ఎందుకనంటే యోబు ఫిఫ్టీన్త్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వర్స్ లో ఉంటది దేవుడు తన దిగుతలి అందరి నమ్మకం లేదు ఇప్పుడు మనం ఉన్నాం మన నమ్మకం ఉంటుందా మనం ఎన్నోసార్లు దేవా నేను పని చేస్తా అంటాం వదిలేస్తాం దేవా ఈ పని చేస్తామంటాం ఏదో ఒకటి ఏదో ఒకటి తప్పించుకుంటా ఉంటాము కానీ ఆయన్ని కళ్ళ ఎద్దుట నుంచి ఎవరైనా దాగలుగుతామా దాగలేం కదా అందుకే ఆయన చెప్తున్నాడు ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ఎప్పుడైతే ఆయన ఆహారము మనం భుజించుకుంటామో కదా నువ్వు ఎప్పుడైతే తినే ఒక్క పూట తినకపోతే మనకు కాలు చేతులు వణకడం అట్లా ఉంటుంది ఎందుకంటే హ్యాబిటేషన్స్ అట్లా ఉంటాయి కొన్ని పర్సనాలిటీస్కి కొంతమంది శరీరం చాలా బలహీనతంగా ఉంటుంది తిన్నా వాళ్ళకు అంత బలం ఉండదు కానీ ఇక్కడ ఏమంటున్నంటే ఆయన ఆహారం అంట భుజిస్తేనంట నీకు ఎక్కడైనంత పవర్ వస్తుంది స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది కదా యుద్ధంలో నువ్వు విజయం పొందడానికి అంత సిద్ధమైన మనసు కలిగి అని చెప్పబడుతుంది కదా ఈ వాక్యంలో రెండు రీతిగా చెప్పబడుతుంది ఎట్లా అంటే చూడండి యోహం చూత సిక్స్త్ చాప్టర్ ఫార్టీ వన్ వర్స్ లో చూసుకుంటాం కాబట్టి నేను పర్లోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఆయన చేసిన చెప్పినందున యూదులు ఆయన ఒక్క నిమిషము ఇక్కడ రెండు దిక్కులు చూసుకుంటున్నాము ఎందుకు చూడండి కాబట్టి నేను పర్లోకం నుండి దిగి వచ్చిన ఆహారము అని చెప్పినందున ఇక్కడ వినండి మన దేవుడు ఏసుప్రభు పర్లోక రాజ్యాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చినాడు కదా మంచి కుమారుడుగా ఇప్పుడు మీరు ఆలోచన చేయండి పర్లోకం నుండి దిగి ఆహారము అని అంటున్నాడు కదా పర్లోకం నుంచి దిగి ఆహారము ఎవరు ఏసుప్రభే ఏసు ప్రభు వచ్చినాడు కదా వచ్చినాక ఆయన పని అన్నిట్లో తన తండ్రి ఇచ్చిన ప్రతి మాట ప్రకారము తన తండ్రి ఏదైతే ఆజ్ఞాపించుండో తన కుమారునికి అవన్నీ ఆయన చేసి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా చేసుకున్నాడు ఇప్పుడు చెప్పండి ఆయన శిల్వ మరణం పైన ఉన్నాడు ఏసు ప్రభు సిల్వ మరణం పొందినడు కదా ఆయన ఎట్లా ఈ పాట వాడటం కదా నీచవితిలో రొట్టెని నేనయ్యా వెరువు ఏసయ్యా ఇప్పుడు ఏసుప్రభు సిల్వ మరణ విర్వబడ్డడు విరు విరువబడ్డాడు మళ్ళీ ఇంతవరకు మనమేం విలువబడ్డాం మన జీవితంలో కనీసం ఆయన సన్నిధిలో విరిగి మనసుతో ప్రార్థించగలిగినమా కదా అక్కడ అదే చెప్తున్నాను ఇక్కడ పర్లోకం నుండి దిగి ఆహారం ఏసుప్రభే ఇప్పుడు ఏసుప్రభే ఆహారం అయినాడు మనకు ఏసుప్రభు మనకు ఆహారము ఎందుకంటే ఆయన సిల్వ మరణ పైన మన ప్రతి పాపము మన ప్రతి శాపము మన దోషములు మన సమస్తము ఆయన్ని భుజం పైన మోసినడు సిల్వ మరణం పైన మోసినడు ఆయన్ని విరిచబడినడు కఠినమైన శిక్ష ఈ లోకంలో అంత కఠినమైన శిక్ష ఎవరు ఎవరు కూడా చేయలేరు కేవలం ఏసుప్రభు మాత్రమే ఆయనకి సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ లో ఆయన మధ్యలో ఆయన నిలబట్టి ఆయనని మొత్తం చేల్చేసిన దేవుణ్ణి ఒక్కసారి ఊహించుకోండి ఆయనని అంతగా ఆయన విరువబడ్డడు మనం ఏం చేయగలిగిస్తున్నాం ఆయన కొరకు ప్రశ్నించుకోవాలి కదా మనం ఏం చేస్తున్నాం కొరకు ఏం చేయట్లేదు ఆయన అంతగానం విరువబడ్డడు మనం పాట నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువో వేసయ్యా అందుకే ఎప్పుడైతే ఆయన నేను అణచి వేస్తాడో అప్పుడు నువ్వు విరవబడతావో లేకపోతే నువ్వు విరవబడవో వంతే ఉంటావు నువ్వు విరవబడాలంటే నీకు అణిచి ఎప్పుడైతే నీకు అణిచి వేస్తాడో అప్పుడే నీకు ఆకలి అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వస్తావు అంతవరకు రాలేం కదా నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉంటే దేవుని దగ్గరకు వస్తావా రాలేరు ఎవరు కూడా మర్చిపోతారు ఆ క్షణంలో అందుకే ఆయనే ముళ్ళు పెడతాడు అందుకే ఆయన ఎందుకు నీకు ఆకలి కావాలా నువ్వు మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి రావాలా ఎందుకంటే నీ ఆత్మ నశించిపోకుండా ఉండడానికే నీ ఆత్మ నశించిపోకపోతే ఆయన రాజ్యంలో ఉంటాం ఒకవేళ ఆత్మ నశించిపోతుంటే ఆయన చూడగలుగుతాడా ఒక్కనన్నా నేను కానీ ఇస్కరీ ఇస్కరీతో ఆయన చేసిన తప్పిదంలో దేవుడు కూడా అసలు ఇలాంటి వాడు నా జీవితంలో ఎందుకు వచ్చినా అనుకుంటాడు దేవుడు కూడా ఆ కొన్ని కొన్ని చాలా చదువుతుంటే నాకు అనిపిస్తుంది దేవుడు కూడా ఇట్లా ఆలోచన చేసుకున్నాను కదా ఎందుకంటే ఆయనే అనుకున్నాడు నాకు వచ్చిన సేవలో నాకున్న ఆ యొక్క ట్వెల్వ్ మెంబర్స్లో కంచి ఎవరు కూడా నశించిపోదు ఒక్కాత్మ కూడా నశించిపోదు అనుకున్నాడు ఆయన ఇస్కరిత్ యుద్ధాన్ని పక్క జరిపిన తర్వాత పౌలోనే యాడ్ చేసుకుంటుంటారు కదా అంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు కూడా మనము మనము కూడా దేవుని యొక్క చిత్తని అనుసరించి నడుచుకుంటే ఆయనలో ఉంటాం లేకపోతే ఆయన జరిపేసి ఆయన వేరే వాళ్ళని చూజ్ చేసుకోవచ్చు కదా ఎందుకంటే మన ప్రశ్న వేసుకోవాలా మన జీవితంలో మనం ఎట్లుంటున్నాము ఎట్లా నడుచుకుంటున్నాము ఎట్లా ఉంటున్నాము ఆయన జీవాహారం దగ్గరికి మనం వస్తున్నామో కదా నేను రెండు రకాలుగా ఉంటాను అన్నాను కదా ఈ వాక్యము చూడండి ఆ ఇక్కడనేమో ఆయన పర్లోక నుంచి దిగి ఆహారం ఏ స్క్రూపా క్లియర్ గా తెలియజేయబడుతుంది ఇప్పుడు చూడండి ఎందుకు అంటే ఆయన పొందిన దేవుడు ఆయన పొందినాడు కాబట్టి జీవ ఆరంభం తినగలుగుతున్నాము చూడండి ఇదే వచ్చినప్పుడ నేను ఫిఫ్టీ ఎయిట్ చదువుతాను ఫిఫ్టీ సిక్స్ నేను ఫిఫ్టీ నుంచి చదువుతాను కావు నా ఏజు ఇట్లా మీరు మంచి కుమారుడు శరీరము తిని ఆయనే రక్తము త్రాగుతున్నాయి కానీ మీలో మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవం గలవాడు అంత దినం ఎందు నేను వాణిని లేపెదను నా శరీరము నిజమైనది ఆహారము నా రక్తము నిజమైన పానీయమై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నాయందు నేను వాణి ఎందు జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లు నన్ను తెనువాడు నా మూలంగా జీవించను ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము మీ పీతలు మన్నా తిని చనిపోయినట్లు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించడం నిశ్చయంగా మీతో చెబుచున్నాను ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి వాక్యం ఎంత క్లియర్గా ఉంది ఎప్పుడైతే పాపక్షమాపణం ఒప్పుకుంటామో మన జీవితంగా బలలా అందుకే పాలు పొందుతారు మన ప్రతి పాపం శాపం ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఆయన ఇబ్బడడం ఉంటమనం మనం ఎందుకంటే ఆయన తప్పిదమ్ము క్షమిస్తాడు కాబట్టి ఇక్కడి మీదట మళ్ళా ఆ తప్పుని రిపీట్ చేయకుండా జాగ్రత్తగా జీవించాలి జాగ్రత్తగా జీవించాలంటే తిరిగి మళ్ళీ ఎక్కడికి రావాలా ఇక్కడికి రావాలి జీవ జీవాహారం తినడానికే నువ్వు ఎందుకంటే మనుషులు సహజమైన ప్రతిరోజు ఏదో రోజు తప్పిదం చేస్తూనే ఉంటారు మనుషులు కాబట్టి ఎందుకంటే హృదయంలో వాక్యము ఉంటేనే కదా అన్ని జ్ఞాపకం ఉంటాయి ఈ తప్పిదము చేయదని ఒకవేళ మన హృదయంలో దేవుని యొక్క వాక్యం లేకపోయి ఉంటే నువ్వు ప్రతిరోజు ఎన్ని తప్పులు చేస్తున్నావు ప్రతిరోజు ఎందుకంటే ఆ తప్పిదం అనంటే నీ అంతరంగము నీ అంతరంగంలో పదే పదే విధాలకు పరిగెత్తుతుంటుంది కదా అట్లా మనం ఎన్నోసార్లు తప్పులు చేస్తుంటాం మనకు తెలియకుండానే నువ్వు తెలుసవు తెలివక నువ్వు ఎన్నో తప్పులు చేయొచ్చు కానీ ఆ తప్పుని సరిదిద్దుకోడానికే ఆయన శరీరము ఆయన రక్తము పెట్టినడం అందుకే కదా ఆయన సెలవ మరణ పైన వేరు కాబట్టి ఆయన్ని అదే అంటున్నావు ఎప్పుడైతే నువ్వు పాపక్షేమప్పని ఒప్పుకుంటామో ఇక మీద నేను అట్లా చేయను ప్రభ నా జీవితాన్ని నేను నీకు అంకితం చేసుకుంటున్నాను ప్రభ నీ సమస్తం మనం ఎప్పుడైతే ఆయనకు దగ్గరికి వస్తామో అప్పుడే మనం ఆయనలో ఉంటాం కదా ఆయన అంటారు ద్రాక్షణిని నేను తీగలు మీరు అన్నప్పుడు మనం ఆయన హత్తుకొని జీవించాల తీగ సపరేట్ చేసి పడిస్తే ఏం లాభం వేస్టే కదా అందుకే దేవుడు నీ లైఫ్ ని వేస్ట్ కాకుండా నీ జీవితాన్ని వేస్ట్ కాకుండా ప్రతి రోజు ప్రతి దినము ఆయన స్థుతించడానికి ఆయన ఆరాధించడానికి ఆయన ఇది ఒకటి పెట్టినమాట మనకి ఎందుకంటే ఇక్కడనే డిఫరెన్స్ వస్తుంది ఎట్లా డిఫరెన్స్ వస్తుంది అంటే చూడండి మనమేమో తండ్రి మనమేమో ఏచుకృష్ణ నామంలో బల్ల విరుస్తారు బ్రదర్స్ ఇది మనకు అందరికీ తెలుసు కానీ లోకంలో ఎట్లా ఉందంటే దేవుని యొక్క శరీరాన్ని కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చినట్లు చేల్చు విడ్చుకుంటారనమాట కొంతమంది ఆ వేరేలాగా తండ్రి కుమారు పరిశుద్ధాత్మంలాగా విర్చుకుంటారు కొంతమంది కొంతమంది ఓన్లీ యహోవ నామంలో విర్చుకుంటారు కొంతమంది ప్రభు నామం అట్లా ఒక్కొక్క చేకలాగా కానీ వాళ్ళంతా తిన్న వాళ్ళు పాలు పొందిన కానే కారు ఎందుకంటే ఆయన ఒకటే చెప్పినాయి క్రీస్తసు నామంలో కదా మనము బ్రదర్స్ చదువుతారు మన కొరన్స్ లో ఉన్న వాక్యాన్ని బట్టి ఈ వాక్యం అంటే ప్రతి సంఘంలో వాలకు నచ్చిన విధానంగా వాళ్ళు వీర్చుకుంటారు కదా అది దేవుని యొక్క సన్నిధికి రానే రాదు ఎందుకంటే అది కానే కాదు దేవునికి అది దేవుని యొక్క సత్యని సత్యంలాగా ప్రకటించాల్సింది పోయి సత్యాన్ని కూడా అబద్ధం చేసిన వారు కాబట్టి ఆయన వాళ్ళని లెక్క ఎందుకంటే వాళ్ళు ప్రభా ప్రభా అనే నా నీ నామంలో మేము అద్భుత లాచకాలు ఆ గుంపులు ఉన్నవారు కాబట్టి అది వాళ్ళకి సంబంధించింది అట్లా వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి అది అక్కడికే క్లోజ్ కానీ ఇక్కడ ఏమంటున్నంటే ఆయన నామంలో అంటే ఆ తండ్రి ఆ పొందినడు నా నేను ప్రతి పాపం చేసిన నా కొరకు అయినా నువ్వు ఎప్పుడైతే పాపక్షేమాపణ ఒప్పుకుంటావో అప్పుడు నువ్వు తండ్రి దగ్గరకు వస్తావు ఆయన దేవు తన తండ్రి ఏ విధంగా అయితే అవన్నీ ఏ చప్పుడు ఏ విధంగా అట్లనే ఈ రోజు కూడా అంతే మన ప్రతి పాపము శాపము ఆయల్ని ఒప్పుకున్న తర్వాతకే ఆయన్ని బిడ్డలుగా మనం స్వీకరింపబడతాము అంతవరకు కాలేం నేను చెప్తా అన్యులకి నా ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ మా ఇంటి దగ్గర నేను వాళ్ళకి చెప్తా ఆ వాళ్ళకు అంటారు మేము ఈ పూజ చేస్తాం ఆ పూజ చేస్తున్నట్టే మీరు ఎన్ని నేను వాటిని నమ్మనని చెప్తాను డైరెక్ట్ చెప్పేస్తా వాళ్ళు ఏమని అనుకుని చెప్తా సరే ఇంత బాధపడుతున్నావు కదా నేను చెప్పిన ప్రార్థన నువ్వు చేసుకో అని నువ్వు ఈ రోజు రాత్రి పడుకుంటావు కదా ప్రభా నేను ఇంత తప్పిదములు చేసిన ప్రభా నా ప్రతి పాపము నా ప్రతి శాపము ఆ నా గర్భపాపము నా తల్లిదండ్రులు చేసిన పాపము మా మూడు తరాల పాపం ఇవన్నీ ఏచుకృష్టి రక్తం చేత కడిగిపోయి ప్రభావ మమ్మల్ని క్షమించు ప్రభాని ఇట్లా ప్రార్థన చేసుకొని పండుకొని నేను చెప్తాను నా ఫ్రెండ్స్కి ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు పాపం తెలియదు అన్యులు నాకు అనిపిస్తే ఎంత నిష్టతగా దేవుని వాళ్ళు పూజించుకుంటారంటే వాళ్ళ దేవుని అవి దేవులే కావు కానీ వాటిని పూజించుకుంటున్న నాకు వాళ్ళ ముందు ఎట్లనో అనిపిస్తుంటది ఈ పనికి రాని వాటికి వీళ్ళు ఇట్లా పూజిస్తున్నారు ఏందని నేను ఎన్నోసార్లు చెప్పినాం మా ఫ్రెండ్స్కి ఇక్కడ ఉంటారు నేను వాటి కళ్ళునే అవి చూడవు చెవులునే వినవు నోరుంది అవి మాట్లాడవు మీరు ఏదైతే పూజిస్తున్నావు అవి ఉత్తమేజెస్ మాత్రమే అవి కాదు అని కూడా వాళ్ళకి ఎట్లా చెప్పాలో అట్లా వివరించి నేను వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు వింటున్నారు కాన్సన్ట్రేషన్ గా సరే అంటున్నారు వాళ్ళు మళ్ళీ భయపడుతున్నారు ఎందుకనంటే ఏ రోజైతే వాళ్ళు ప్రార్థన చేసి పండుకుంటారో అవి వస్తున్నాయి వాళ్ళ దగ్గరికి సాయితాన్లు కాబట్టి అమ్మో నేను ఇట్లా ప్రార్థన చేసి పండుకున్నా ఎందుకో నాకు ఇట్లా వచ్చింది వాళ్ళ దేవుళ్ళు వచ్చినారో అది వాళ్ళు చెప్తా ఉంటారు నేనైనా అవన్నీ కావు అవన్నిటికీ మీరు భయపడకండి ఇదే ఇట్లనే మీరు ప్రాధాన్యం చేసుకోండి మీ ప్రతి పాపం శాపం కడిగి నువ్వు ప్రాధాన్యం చేసుకోండి ఇట్లా చేయండి మీరు చేయండి నేను చెప్తా వారికి వాళ్ళు చేసారు భాయపడి వదిలేసుకున్నారు అంటే వాళ్ళు దేవుని నమ్మాలని అనుకుంటున్నారు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అన్యులే ఆ దేవుని తెలియని ప్రజలే వాళ్ళు భయపడతారు అమ్మో వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు మాకేం చేస్తారా వాళ్ళు అట్లా భయపడతారు దానికి మనం చెప్తా ఉంటాము భయపడద్దు అవి కాదు అవి కాదని అట్లా భయపడి వాళ్ళు వెనక పడుతుంటారు లేకపోతే వాళ్ళ హృదయంలో దేవుని వాళ్ళు నమ్మాలి అని అనుకుంటారు కానీ ఇంకోటి కులాల మతాలు భేదాలు వేరు అవి చూస్తుంటారు కాబట్టి అట్లా కూడా కొంచెం భయపడి వెనక వెళ్ళిపోతుంటారు కాబట్టి అందుకే కొంతమంది ఉన్నారు ఇట్లా లోకంలో ఇట్లా దేవుడు నమ్ము నమ్మిన బిడ్డలు దాంట్లో కూడా ఇట్లా ఉంది అందుకే చెప్తున్నారు కదా దేవుడు ఏమంటారంటే ఆయన శరీరమే కానీ ఆయన రక్తమే కానీ ఎవరైతే పాపక్షమను ఓపుకొని తాగుతారో వాళ్ళు మాత్రమే ఆయనలో నానబడిన వారు ఆయనలో ఉన్నవారు ఆయనలో నిలిచిన వారు అని చెప్పబడుతుంది చూడండి ఇగ ఇంకొక వచనం చూసుకుందాము ఎందుకు అనంటే ఈ వాక్యం మనకి ఎందుకు ఇంపార్టెంటో మనకి ఇక్కడ తెలుస్తుంది అంటే ఆ ఇప్పుడు ఈ లోకంలో ప్రజెంట్ గా మనం ఉన్న సిచ్యువేషన్ లా దేవుడి ఇరిమియాకు బలు దేవుడి ఇరిమియాకు బలు మన కాలానికి సంబంధించింది ఫ్యూచర్ ఆయన చూస్తుంది కాబట్టి ఇరిమియా ఐజయా వీళ్ళంతా చూసారు కదా ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఇరిమియా కన్నీటి ప్రాధాన్యం చేసిందో అది వాళ్ళ కాలం కొరకు అని మనం అనుకుంటాం కానీ ఆయన మన కాలం వరకు కూడా మన దేశంలో కాకుండా ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో వాటన్నిటి కొరకు ఆయన ప్రార్థించినాడు ఇరిమియా కన్నిటి ప్రార్థన చేశాడు ఎందుకంటే ఆత్మలు నశించిపోతని ఎందుకంటే నాకు నేను ఇరిమియాలో చదివినప్పుడు కరోనా వైరస్ కోసం నాకు అక్కడ తెలియజేయబడ్డది చెప్తున్నాను కదా ఎంతో కోట్ల వేల మంది చనిపోయినారు అనంటే ఆయనే అక్కడే మస్తు దుఃఖించినండు ఇర్మియా ఎంతగానమో ఏడ్చినండు దేవించ నిధులు ఆయన అయ్యో ప్రభా ప్రజలు నశించిపోతున్నారు ఆ ఆత్మను రక్షింప చేయండి ప్రభాని ఆయన మస్తు కన్నీటి ప్రార్థన చేసిండు నాకు అప్పుడు అనిపించింది అమ్మో కఠినమైన శిక్షలు ఉన్నాయి ఆ ఇంకా రాబోయే సిచ్యువేషన్స్లల్లా ఇంకెంత కఠినంగా ఉంటాయి ప్రభు అని అప్పుడే నాకు అర్థమైంది నిజమే కదా ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే అవి నేను ఎట్లా అంటే నేను కల్లారా చూడలేకపోతున్నా కానీ అదేదో నాకు దేవుడు ఆ విధంగా బయలుపరుస్తున్నాడు నాకు చూసినట్లే ఉంది నా హృదయానికైతే నా ఆత్మకి నేను చూసుకుంటే ఇట్లా అనిపించింది నాకు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చెప్పడానికి నాకు రావట్లేదు కానీ నేను ఇంట్లో ఒంటరిగా ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా నాకు ప్రతిసారి దేవుడు ఇరిమియాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఆయన ఎంతగానో అన్నిటి ప్రార్థన చేస్తున్నాడు అనేక ఆత్మల కొరకు కాబట్టి ఇప్పుడు మనం కూడా అంటే ఆయనే సన్నిధికి రావాలి అనంటే ఆయన విలువలో ఉండాలి అనంటే మనం అక్షయమైన ఆహారం కొరకు మాత్రమే కష్టపడాలా కదా ఎందుకంటే మంచు కుమారుడు దాన్ని మీకు ఇచ్చాను అని మన తండ్రి మనకి మనం దాన్ని గెలుచుకొని తీసుకోవాలా ఎట్లా దేవుని యొక్క వాక్యం మనకి కరెక్టే కానీ నువ్వు యుద్ధంలో ఉన్నావు నువ్వు ఎట్లా విజయం పొందుతావు వాక్యము నువ్వు కంటభూషణంగా ధరించుకుంటేనే కదా విజయం పొందుతావు కదా అందుకే చూడండి నేను రాబర్ట్స్ లో దేవుడు అంటాడు ఆయన వాక్యాన్ని ధరించుకోమంటాడు ఎట్లా అంటే చూడండి సామెతులు థర్డ్ చాప్టర్ లో మనం చూసుకుంటాం చూడండి ఫస్ట్ నుంచి నేను చదువుతాను థర్డ్ చాప్టర్ ఫస్ట్ వర్స్ నా కుమారుడ నా ఉపదేశంలో మరవకము నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనము అది దీర్ఘ సుఖ జీవితంతో గతించే సంవత్సరములు శాంతి నీకు కలగజేయను దయ సత్యము ఎన్నడు నిన్ను విడిచి పోనియకుము వాటిని కంఠభూషణంగా ధరించుకొనము నీ హృదయము పలకల మీద వాటిని రాసుకొను అప్పుడు నీ దృష్టికి మౌనంగా దృష్టించినందుకు నీ దయనందు మంచివాడని అనిపించుకుందువు ఇప్పుడు చూడండి నీ స్వబుద్ధిని ఆదరము చేసుకొనక నీ పూన హృదయంతో ఎవను నమ్ము కొనుము నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారముకు ఒప్పుకొను అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయను ఇప్పుడు మీకు అర్థమైంది వాక్యము ఎందుకంటే ఇక్కడనే తెలియజేయబడుతుంది ఆయన ఏమంటును ఆయన చెప్పిన ఉపదేశం ఏది కూడా మరవకాని అంటున్నాడు చెప్తున్నాను కదా రోజు ఆయన ఉపదేశంలో ఆయన ఇచ్చిన కమాండ్స్ ఏవైతే ఉన్నాయో మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నామా లేదా అని ప్రశ్న వేసుకోవాలి ఎందుకంటే బోధించదని నేనైనా నేను కూడా వేసుకుంటా నేను మీ కొరకు వాక్యం చెప్తున్నానని నేను ఎప్పుడు అనుకోను వాక్యం దేవుడు నాతోటే మాట్లాడుతుంది కదా నాకే చెప్తున్నా కదా నేను ఇట్లనే ఆలోచన చేస్తున్నాను చెప్తా వాక్యము ఎందుకంటే ఇవన్నీ నిజమే ఇవి నా జీవితంలో జరగాల్సిందే నేను అదే అనుకుంటా దేవని వాక్యం ధ్యానిస్తున్నా నాకు జ్ఞాపకం ఉండాలని కదా ఆయన ఇచ్చిన కమాంట్స్ ని మనం లోబడాల ఇప్పటికీ మనం లోబడుతున్నామా నార్మల్ గా ఒక చిన్న వాక్యము మనం మత్స్య సువాతలో చూసుకుంటాం కదా ఆయన ఏమంటాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన సువాతని ప్రకటింప చేయమంటాడు కదా వెళ్ళే వెళ్తున్నారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వెళ్తున్నారు చేసుకుంటున్నారు కానీ కొంతమంది అయితే సువాత ప్రకటన చేయని అది ఆయన ఇచ్చిన కమా అండ్ అందరికెళ్ళి నువ్వు ప్రీచింగ్ చేయాలి అని అంటున్నాడు మళ్ళీ ప్రీచింగ్ మనం చేయగలుగుతున్నాము జస్ట్ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం మంచిదే అది కూడా ఒక సేవనే కానీ నువ్వే డైరెక్ట్ గా ఆ ఫీల్డ్ లోకి వెళ్ళి ప్రీచింగ్ చేస్తే ఉంటది ఆ కమని మనం మర్చిపోతుంటాం మదన కదా అందుకే నా కుమరుడ నా ఉపదేశంలో మరవకు ఆయనే ఆజ్ఞలు హృదయపూర్వకంగా గాయకును అంటున్నాడు ఆయన ఇచ్నా ప్రతి ఆజ్ఞనంటే హృదయపూర్వకంగా మనం ఘై కొంటేనే కానీ శాంతి మీకు కలగజేయం ఎప్పుడైతే ఆయన వాక్యము నిజంగా చెప్తాను కదా ఆయన వాక్యం ఎప్పుడైతే మన హృదయల పలకల పైన ఉంటాయో నువ్వు ఎంత బాధలో ఉండో నీ ఆత్మక అది సంతోషమే నేను అది అనుభవించిన లాక్డౌన్ లో నేను అనుకున్నా ప్రభా నాకు ఎంత బాధ ఉంది కానీ నాకు తెలియని సంతోషం నా హృదయంలో కలుగుతుంది ప్రభా అని నేను లాక్డౌన్ లో ప్రార్థన చేసిన నేను దేవునికి ఏందో ప్రభా నాకు తెలియని సంతోషం నాకు కలుగుతుందని అది నేను అనుభవించిన అది ఆ రుచి నేను చూసిన కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే నిజమే ఆ లాక్డౌన్ లో నాకు దేవుడు బయపరుచుండదు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన దృద్ర పలకల పైన ఉంటుందో నువ్వెంత బాధ ఎంత దుఃఖం ఏది ఉన్నా నువ్వు సంతోషించి ఆనందిస్తావు నాకు అప్పుడు అనిపించింది అయ్యో నిజమే కదా నీ అంటే ఆయన వర్డింగ్స్ అంత మధురమైనవి జుటతైన ధరల కన్నా ఎంతో మధురమైనది అది కాబట్టి అందుకే ఆయన చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి వాటిని అంటే కంటభూషంగా ధరించుకోమంటుడు నెక్లెస్ ని మనం ఎట్లా ధరించుకుంటామో చూడ్డానికి అందంగా కనిపిస్తాయి కదా నెక్లెస్ ఈ నెక్లెస్ వేసుకుంటే నువ్వు చాలా బాగున్నావు అని అంటారు అట్లనే దేవుని యొక్క వాక్యాలంటే మనం కంటభూషంగా ధరించుకోవాలా ఆయన సత్యాన్ని అంటే మన నడుముకి దట్టలాగా కట్టుకోవాలంట ఇక్కడనే ఉంటాయి వాక్యంలో ఎందుకంటే ఆయన సత్యాన్ని ఎప్పుడైతే మనము నడుముకి దట్టలాగా కట్టుకుంటామో మనము ఇంకా ఓడిపోము ఏ విషయంలో కూడా ఎందుకంటే సత్యాన్ని కట్టుకుంటున్నావు కదా నువ్వు మరి సత్యం నీ దగ్గరకుంటే నువ్వు ఎట్లా ఓడిపోతావు ఓడిపోలేం మనం సత్యము మన దగ్గర ఉన్నంత వరకు మనం యుద్ధంలో విజం పొందుతూనే ఉంటాం ఎప్పుడైతే ఆ సత్యాన్ని నువ్వు ఆర్పేసుకుంటావో నీ జీవితంలో భయం స్టార్ట్ అవుతుంది పరిగెత్త పరిగెత్తాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా క్షణం క్షణం భయపడతా ఉంటాం ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలో ఉన్నంత వరకు భయం అనేది ఉండదు ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన హృదయంలో పెట్టుకుంటామో దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయన ఇచ్చిన ఆ ఉపదేశంలో మరవకుండా ప్రతిదీ మనం హృదయపూర్వకంగా గాయకొని నడుచుకుంటే సమస్తలు ఎట్లా అంటే మన హృదయ పలకల మీద రాసుకుంటేనంట ఇవన్నీ మనం మీద ఉంటే మన హృదయంలో ఉంటేనంట ఎట్లుంటామంటైర్యంగా ఉంటామంట ఇక్కడ ఏమంటున్నా మరి నీ సబ్బుద్ధిని ఆదరము చేసుకొనక మన సొంత తలంపుల పైన ఆదరపడద్దే చాలా మటుకు నేను చాలాసార్లు నా సొంత అలచన పైన పడినా నాకు కని ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించిన కొంతకాలం ముందు అప్పుడు నాకు అనిపించింది ఎందుకు నేను వీటిపైన ఆదర ప్రభ నా నేను అందుకే ఈ లోకము పాపం ఈ లోక పాపంను నేను పడద్దని ప్రాధాన్యం చేసుకుంటాను ఎందుకంటే హృదయ తలంపులన్నీ చాలా ఘోరమైనవి అందుకే నేను దేవుని అడుగుతా దేవ నా తలంపులకు కావలి ప్రభాని ఎందుకంటే సబ్బుద్ధిని ఆదరణ చేసుకోవాల్సి ఆ టైంకి మనకు నచ్చినట్లు మనం బిహేవ్ చేస్తుంటాం అందుకే అంటున్నాయనే ఆ సబుద్ధిని తొలగించుకోవాలా వాటిని అన్నింటినీ మనము దూరం చేసుకోవాలా దేవుని చిత్తాన్ని అంతరించుకోవడం నేర్చుకోవాలా ఆయన చిత్తంలో ఏముందో ఆయన మన కలిగిన ప్లాన్స్ ఏమున్నాయో అవన్నీ మనము తెలుసుకొని వెళ్ళాలా కదా అప్పుడే అందుకే చూడండి నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారము ఒప్పుకొని ఎప్పుడైతే ఈ వాక్యలు మన హృదయ పాలకల ఉంటాయో అప్పుడు మనం అన్నీ ఒప్పుకోగలుగుతాం ఎవ్రీథింగ్ ఫైన్ గా ఉండగలుగుతాం ఎందుకు నువ్వు ఎప్పుడైతే ఆయన అర్పించుకుంటా ఉన్న సమస్తం ఒక అంతరంగము ఏదైతే ఉందో అది దేనికి మనం ఎప్పుడైతే అప్పచెప్తామో అప్పుడు ఆయన ఇచ్చే టీచింగ్స్ అప్పుడు ఆయన ఇచ్చే గైడెన్స్ ఆయన ఆయన ఇచ్చే ప్రతిదో దాంట్లో మనం ఎట్లుంటామంటే స్థిరంగా ఉంటామంటాం అప్పుడు స్టోన్ పని ఇల్లు కట్టుకుంటాం కదా అట్లా ఈ ఈ వాక్యం ఎందుకు మనకి ఇంపార్టెంటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఆ ఎక్కడ పోతామంటే ఆల్మోస్ట్ ఎయిత్ చాప్టర్ లెవెన్త్ వర్స్ దేవుడు ఎందుకు ఈ ఆహారం కొరకు కష్టపడం ఇది మనకు ఇప్పుడు ఈ కాలంలో బైబుల్స్నే మనం చెప్పుకోగలుగుతున్నాం కానీ రాబోయే పరిస్థితులలో ఈ వాక్యాలు ఈ బైబుల్స్ ఇవి ఏవి ఉండకపోవచ్చేమో నీ అప్పుడు ఏమి దేవుని యొక్క వాక్యం ఉండాలి కదా దేవుని యొక్క వాక్యం నీ ఉంటే అప్పుడు నువ్వు ఎక్కడ పోయినా విజయం పొందగలుగుతావు మనం వెనుక పడలేము అప్పుడు ఒక్కసారి చూడండి ఆమోస్ గం ఎందుకంటే రాబోయే డేసెస్లన దేవుని యొక్క వాక్యం లేకపోతే ఎట్లా ఉంటుందో మీకు అర్థం ఇక్కడ ఆమోస్ ఎయిత్ చాప్టర్ లెవెన్త్ వర్ష రాబోయే రాబో దినము ందు దేశంలో నేను క్షేమము పుట్టింతును అది అన్నపానము లేకపోవట చేత కలుగు క్షేమము కాక ఎహోవ మాట వినకపోవట వలన కలుగు క్షేమముగా ఉండును ఇది ఎహోవాకు కాబట్టి జనులు ఎహోవ మాట వెదుకుటకు ఈ సముద్రం నుండి ఆ సముద్రం నుండి ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు నుండి సంచరించుదురు కానీ అది వారికి దొరకదు ఇప్పుడు అర్థమైందా వాక్యం ఎందుకనంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము సత్యని మన హృదయ పాలకల పైన మేము ఇవి రాసుకుంటామో ఆయన అదే అంటున్నాను కదా నీ కంటభూషణ లాగా దేవుని యొక్క వాక్యాలు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాలు ధరించుకుంటావో నీకు కరువుకాలం వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్లు నీకు నీ ఫిజికల్కే కానీ నీ ఆత్మకే కానీ నీ మైండ్కే కానీ ఎవ్రీథింగ్ నీకు స్ట్రెంగ్త్ కావాలి అంటే దేవుని యొక్క వాక్యమే ఇంకా అది తప్ప ఇంకా మనకి ఇంకేది లేదు మార్గం పోతే హెవెన్కి పోవాలా అంతేగా డైరెక్ట్ ఒకటే మార్గం ఏశ్ ప్రభు దారికి పోవాల డైరెక్ట్గా ఒక్కవేళ ఈ వాక్యాలకి ఇట్లా లేకపోయి ఉంటే ఆయనే అంటున్నా కదా ఎందుకంటే యూటిలైజ్ లేని వాటి కొరకు నువ్వు ఈ లోకంలో వెతుకుతున్నావు నేను ఇది సంపాదించుకోవాలి నేను అది సంపాదించుకోవాలి ఈ పని చేసుకోవాలా ఆ పని చేసుకోవాలా నేను ఇవన్నీ చేసుకోవాలని ఈ పనులలో నువ్వు పడిపోయి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు దూరం చేసుకుంటే నీకు నిత్య జీవం ఎట్లా దొరుకుతుంది ఇక్కడ అదే చెప్తుంది ఆ యొక్క సిచ్యువేషన్స్ల బైబుల్ నీ దగ్గర లేకపోయి ఉంటే నువ్వు ఏ వాక్యం ధ్యానించుకుంటావు ఏ వాక్యం జ్ఞాపకం రావాల సందర్భంలో ఆ టైంలో కదా ఇప్పుడు బైబుల్స్ ఉన్నాయి మంచి చదువుకుంటున్నాం ఫోన్స్ల రీడింగ్ చేసుకుంటున్నాం ఫోన్స్లలో వాక్యాలున్నాయి చూసుకుంటున్నాం కొంతకాలం అనక ఇవన్నీ తీసేస్తారు కొంతకాలం ఈ వాక్యాలు దొరికవే దొరకవు అప్పుడు జ్ఞాపకం వస్తుంది అయ్యో నేను ఆ రోజు చదువుకునే వాక్యం జ్ఞాపకం చేసుకుని ఆ హృదయం పలికల పైన రాసుకుని ఉంటే బాగుంటుండే కదా అని అప్పుడు జ్ఞాపకం వస్తుంది నిజమే ఈ వాక్యము దేవుడు ఎప్పుడో చెప్పిన నేను ఎందుకు గుర్తుపెట్టుకోలేదో ఏమో నేను ఎందుకు ఇట్లా అయిపోయినా అప్పుడు ఆ టైంలో ఆ సిచ్యువేషన్ల జ్ఞాపకం వస్తుంది ఎందుకంటే నాకు నిన్న నేను కళలో అనుకుంటున్నా దేవుని యొక్క వాక్యము నేను జ్ఞాపకం చేసుకుంటున్నా సగమే జ్ఞాపకం వస్తుంది కంప్లీట్ గా నాకు రావట్లే నేను ఇంకా చదవాలా ఇంకా జ్ఞాపకం పెట్టుకోవాలని అనుకుంటున్నా నేను ఒక వచనం చదవడం పోయి ఇంకొక వచనం చదువుతున్నా ఇదేంది ప్రభా అని అని అందుకే నేను కదా మనము పాములను త్రేలను ద్రొక్కుటకు శత్రులు బలమంతటి మీద అధికారం పొందుకోవాలనంటే ఈ వాక్యం మన రుద్రల ఉంటేనే అప్పుడు శత్రులు బలమంతటి మీద అధికారం పొందుకోగలుగుతాము ఎప్పుడు దేవుని యొక్క వాక్యము నీ హృదయపాలకల పైన ఉంటేనే కంటభూషంగా ధరించుకున్నప్పుడు నీవు సత్యని నడుముకు దట్టలాగా కట్టుకోవాల్సిందే కంటికి కాటుకే పెట్టుకుంటాం కదా అట్లా దేవుని యొక్క సత్యాన్ని పెట్టుకోవాలి మనం కదా దేవుని పెళ్లి కుమార్తెలుగా ఆయన మనల్ని చూసేవాడు మళ్ళీ పెళ్లి కుమార్తెలాగా మనం తయారవుతున్నామా కానీ మనం కేక వేసేవారిలాగా ఉండాలా కేక వేసేవారు ఎట్లుంటారు ఎల్లప్పుడూ వాళ్ళ ఆత్మ మెలుకువగానే ఉంటది వాళ్ళు మేలుకువగా ఉన్న వారి ఆత్మలు ఏముంటది దేవుని యొక్క వాక్యమే కదా ఉంటది దేవుని యొక్క వాక్యం ఉంటది కాబట్టి వాళ్ళు మేలుకువగా ఉంటారు లేకపోతే ఉండరు నేను అదే అనుకుంటా దేవా ఈ వాక్యం జ్ఞాపకం రావాలా గుర్తు చేసుకోవాలా నాకు వాక్యం జ్ఞాపకం లేకపోయినా కనీసం దాని మీనింగ్ అనే జ్ఞాపకం వస్తూ ఉంటది దాన్ని నేను రివైజ్ చేసుకుంటుంటా అట్లనే అందుకే ఆయన అంటున్నారు ఇప్పుడు చూడండి రాబోయే దినంట దేశంలోనంట క్షేమం పుట్టిస్తాడంట దేవుడి కొద్దే ఆయననే పెడతాడంట ఎందుకు ఇప్పుడు గోపజనం అంత ఉన్నారు కదా వాళ్ళు సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కదా వాళ్ళు సముద్రంలో ఇటు అటు తిరుగులాడుతున్నారు చెప్తున్నాను కదా ఒక సంఘం కాకపోతే ఇంకొక సంఘం ఇంకొక సంఘం అట్లా ఒక చర్చి కాకపోతే ఇంకొక చర్చి అట్లా ఎన్నో చర్చస్ అయితే ఎక్కడైతే మంచి అనిపిస్తారో వాళ్ళ హృదయానికి వాక్యము అక్కడికి మాత్రం వాళ్ళు పరిగెత్తారు తర్వాత వాళ్ళు పరిగితారు అందుకే చెప్తున్నాం కదా ఎప్పుడైతే వాళ్ళు ఇటు అటు పరిగెత్తుతుంటారో చేస్తుంటారో వాళ్ళకు ఆ స్థిరమైన వాక్యము వాళ్ళ హృదయంలో లేదు కాబట్టి వాళ్ళ అటు పరిగెత్తుస్తుంటారు కాబట్టి ఇక్కడ అందుకే చెప్తున్నారు దేవుని యొక్క వాక్యం అంటే మన రుద్యలు పలకెళ్ళిపోయిన ఉంటే మనము ఎక్కడ తొలగిపోము అందుకే అంటున్నా రాబోయే దినంలా ఇలాంటివి జరగబోతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు తీర్మానం చేసుకోండి మీ జీవితాలకు మీరు డెసిషన్ తీసుకోండి ఇంకా ఎందుకంటే ఇది చివరి వాక్యము అండ్ మనతో మాట్లాడుతుంది ఆయన పెడతాడంట ఇవన్నీ ఎందుకంటే ఆయన రాకడ దగ్గర్లో ఉంది కాబట్టి దేవుని యొక్క సమయం దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు దండింపబడతారు కాబట్టి అందరు ఇంకా పోవాల్సిందే హతసాక్షులు కేవలం మిగిలిన వాళ్ళు ఒకే పరిశుద్ధతగా జీవించిన వారు దేవుని అంత భయభక్తిగా ఉన్నవారు మాత్రమే ఆయన రాకడ కోసం వేచి ఉంటారు కాబట్టి అందుకే ఈ వాక్యం చెప్తే దేవుడు మాట్లాడండి కాబట్టి కమింగ్ డేసెస్ డిక్లేర్ చేయబడుతుంది ద నాట్ గాడ్ వెన్ ఐ విల్ సెండ్ ఏ ఫెమాన్ ఆన్ ద ల్యాండ్ నాట్ అన్ ది ఫెమెన్ ఆఫ్ ది బ్లెడ్ ఆఫ్ ది థర్స్టీ ఫర్ వాటర్ అప్పుడు వాళ్ళు దాహము దాహము దాహము అప్పుడు ఏం దొరకదు వాళ్ళకి కేవలం మాతృసాక్షి తప్ప అందుకే మనకి ఇప్పుడు దొరికినంత వరకు వాక్యాలు మన రుదెల పలకల పైన ఆయన ఇచ్చిన ఉపదేశంలో ఏది మరవకుండా ఆయన ఇచ్చిన ప్రతి కమాంట్స్ ని మనం లోబడి నడుచుకోవాలా చెప్తున్నాం కరెక్టే దాన్ని పాటించడానికి ఉండాలి కదా నేనైతే ప్రయత్నిస్తా ప్రతి ఏదైతే నేను వింటానో ఇది నా జీవితంలో నెరవేర్చబడలా కాబట్టి నేను దాన్ని ట్రై చేస్తుంటుంది ఎప్పుడైతే నేను ట్రై చేస్తూ ఉంటా పడిపోతానే ఉంటా మళ్ళా దేవుని అడుతా మళ్ళా దేవుడి నాకు అదే మళ్ళా పడిపోతా అట్లా నా జీవితంలో చాలా మొట్టకు జరిగింది దేవాని ఈ విధంగా ఉండాలి అని అనుకుంటున్నానంటే నాకు అదే విధంగా కష్టం వస్తుంది అదే విధంగా నాకు అవుతుంది నా జీవితంలో అందుకే అంటున్నాను కదా ఎప్పుడైతే దేవా ఈ విధంగా ఉండాలి అని అనుకుంటున్నామో నేను ఒక చక్కగా కట్టబడిన గోడ మీద నిలబడి నీతిని చతని ప్రకటన అని అనుకుంటున్నామో కాబట్టి ఆయన్ని మటపగుండు మన మధ్యలో వేసినప్పుడు అన్నిట్లో ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాల మనం ఉండకపోవచ్చు కానీ ఒక్కొక్క స్టెప్ అయితే కట్టాలి కదా మరి ఒక్కొక్క స్టెప్ కట్టాలంటే నీ హృదయంలో వాక్యం ఉంటేనే గదా కడతావు వాక్యం లేదు మనం ఇట్లా కట్టగలుగుతాము కట్టలేం కాబట్టి దేవుడు ఇచ్చిన అందుకే ఆయన అందుకే అంటుండ్రు మీరు కష్టపడండి అక్షమైన ఆహార కొరకు మాత్రమే కష్టపడండి దేవుడు మనకు అనుగ్రహించినండు ఆయన పరిశుద్ధాత్మ కాబట్టి ఆ పరిశుద్ధాత్మ కోసము లేని వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోండి ఉన్నవారు దేవుడిని ఇంకా స్థుతించండి మహిమ ఇది ఆయన ఇచ్చిన వాక్యం సెలవు కాబట్టి అప్పుడే నువ్వు పరిశుద్ధతో ముద్రింపబడతాం కాబట్టి దేవుడి ఈ వాక్యత మాట్లాడిన మనం ప్రార్థన చేసుకుందాము అంటే దేవుడి చిన్న వాక్యం దించింది కాకమే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల మాహోన్నతల సర్వోన్నతల సర్వ సృష్టికర్త సర్వాధికారిని వందల ప్రభావ అల్పభూమిగా దైవానికి వందలాలు జీవం కలిగిన దైవానికి వందల మా కొరకు తండ్రి పరదొక రాజ్యాన్ని వదిలేసుకొని ఈ లోకానికి వచ్చిన దేవుడో మా కొరకు తండ్రి శిల్వ మరణం పైన ప్రభా ఎంతగానో ప్రభ మీరు విరువబడ్డారు తండ్రి దేవాయిస్తూ ప్రభ మేము కూడా ప్రభా ప్రతి రోజు కూడా ప్రభ మేము అన్ని ఎక్కడ పోయినా కానీ ప్రభా నీ నీతిని సత్తిని ప్రకటింపచ్చాలంటే ప్రభా ఫస్ట్ మేము చక్కకు పడాలా ప్రభా మేము చక్కగా ఉంటేనే ప్రభ మేము అన్ని చేయగలుగుతాం ప్రభా కాబట్టి ప్రభా మేము చక్కగా ఉండాలంటే ప్రభా నీ యొక్క గైడెన్స్ మాకు కావాలా నీ యొక్క సహాయం మాకు కావాలా ప్రభు ఏసే మాకు చేపట్టి నడిపించండి సరేన మార్గంలోకి మనం నడిపించిన దేవుడు నీవే ప్రభా నీ యొక్క జీవ ఆహారం ప్రభ మేము ఎల్లప్పుడూ భుజించాలా ప్రభా అప్పుడే ప్రభ నీ యొక్క రాజ్యం మాకు స్థానం తండ్రి దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది ప్రతి వాక్యము మాకు కంట భుజంగా మేము ధరించుకోవాలి ప్రభా నువ్వు ఇచ్చిన ఉపదేశాలు మేము మరవద్దు తండి ప్రతి దిగుడు ప్రభ మరుద్ర పలకలపై మేము రాసుకోవాలా ఎందుకంటే ప్రభా నీవే వేస్తా అంటున్నావు నీవే తిరిగి ఆకలి చేస్తానంటున్నావు ప్రభా కాబట్టి ప్రభా మరి అలాంటి సిచ్యువేషన్ లో రాబోయే దినంలో కూడా ప్రభ మీరు డిక్లేర్ చేస్తున్నారు ప్రభా అలాంటివి వస్తున్నాయని ప్రభా కాబట్టి ప్రభా బైబుల్ లేని సమయంలో ప్రభా వాక్యలు లేని సమయంలో ప్రభా ఈ రోజే ప్రభని యొక్క జీవ ఆహారము తింటే ప్రభా మా రుదెలు ఆ యొక్క వాక్యలు రాయబడితేనే ప్రభా మేము ఆ దినంగా నిలబడగలుగుతాం తండ్రి దేవా మా మా మీదికి ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని కష్టాలు నష్టాలు ఏవి వచ్చినా కానీ ప్రభా ఆ సందర్భంలో ఆ యొక్క టైంలో ప్రభా మేము సంతోషించి ఆనందించాల ప్రభా అప్పుడే నీ యొక్క ధన్యత పొందుకోగలుగుతాం తండ్రి నీ నీతిని సత్యాన్ని మేము ప్రకటించగలుగుతాం ప్రభా ఏ సహాయపడమని సాధించడం తండ్రి జీవం కలిగిన దేవ పరిశుద్ధ సర్వశక్తి మంతుల సర్వాధికారికి వొందనాల ప్రభా దేవాచు ప్రభా కూడా ప్రభా మీరు మటపగుండు ప్రభా మా వేసినప్పుడు ప్రభా చక్కగా ఉండాలి తండ్రి మరి ఉదయంలో ప్రభా ఎలాంటిది ఉండాలని తీసుకోండి ప్రభా ఇంకా మాలో ఏదైనా ఆయంకారం ఉంటే చూపించిన ప్రభ వాటిని ఒప్పుకొని మేము విడిచిపెడతాం తండ్రి కేవలం ప్రభా నీ స్స్తుతించి నిన్ను ఆరాధించి నీ కొరకు అనేకులకు నీతిని సత్యాన్ని ప్రకటన చేసే వారిలాగా మేము ప్రభా ఎందుకంటే ప్రభా మేము యుద్ధంలో ఉన్నవారం ప్రభా యుద్ధాన్ని నేర్పించే దేవుడు నీ ప్రభా మా వేళకు యుద్ధం నేర్పించమని అడుగుతున్న ప్రభా సహాయపడమని అడుగుతున్నాం నా తండ్రి దేవానికి లేఖ లేని కృతజ్ఞతలు ఉన్న తండ్రి సర్వ సృష్టికర్త సర్వాధికారి నీకు వొందన ప్రభా తండ్రి దేవాయత్స ప్రభావ వాక్యం చేత ప్రభ మీరు మాతో మాట్లాడినారు దాన్ని బట్టి నీకు వందనాలి తండ్రి దేవాయచు ప్రతి రోజు కూడా ప్రభా యొక్క వాక్యాన్ని ధ్యానించాలా అది మరి విద్యుల పలకలపైన మేము పెట్టుకోవాలా అనేకులకు నీ నీతం సత్యం మేము ప్రకటింపచ్చాలి ప్రభా సాయపడమని ప్రార్థిస్తున్నా తండండి దేవాయచు ప్రభా ప్రతి వారిని కృపలో జ్ఞాపకం చేసుకొని వచ్చిన ప్రతి దీవించండి ఆశం చేత నీపండి దేవాయచు ప్రభా ప్రతి కృపలో జ్ఞాపకం చేసుకునే పరిశుద్ధతో ముద్రించుకోదండి నీ సేవ చేయడానికి ఎంతమంది అయితే ట్రైబల్ ఏరియాస్ కు వెళ్తున్నారో ఆ బ్రదర్స్ కి ప్రభా మీరు కాపుదలగా ఉండని వాళ్ళకి ప్రొటెక్షన్ దాయించండి నీ యొక్క పరిశుద్ధ ఆత్మహిత వారికి కూడా ప్రభా తోడుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం నా తండి దేవ మీరే ఆత్మకారం జరిగించి నీ యొక్క రాఖడికి మా అందిని సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించడానికి వేరు కూర్చున్నాం తండ్రి ఆమె మూసుకోండి అందరు మన ప్రభావ ఈసుక్రీస్ కృప సమాధానం ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ముఖ్యంగా కేవీపీఎం లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇప్పుడు సదాకాలం తోడైనా కాక ఆమెన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ గుడ్ నైట్ సిస్టర్ ప్రైజ్ అందరికి ప్రైజ్